వైషుధ్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయేశు ప్రభాక లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తోత హలడి వైశుద్ధ ఒక సర్వశక్తి మంతుల సర్వాధారి నీకు వందనములు తండ్రి దేవాయసు ప్రభా మళ్ళీ ఎవ్రీడే ప్రభా మీరు మమ్మల్ని కాచు కాపోతున్న గొప్ప దేవా నీకు వందలములు తండ్రి దేవాయేసు ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని ఏసుకృతి రక్తం చేత కడిగి వెండి ప్రభావం మొన్న క్షమించండి తండ్రి దేవాయేసు ప్రభా ఎవ్రీడే కూడా ప్రభాని యొక్క నూతన పరిశుధాత్మ శక్తి మమ్మల్ని నింపండి ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించని ప్రభుత్వ సమయంలో దేవా దేవాయసూ ప్రభా మరి లోకంలో చూసే ప్రభా ఎక్కడ చూసినా గలీవీలి ప్రభా చాలా ఘోరంగా ఉంది ప్రభా కనీయేసూ ప్రభా ఈ లోకం అంతా కూడా ప్రభా రక్షణకి ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలది ప్రభా ప్రతి ఆత్మలకు ప్రభా నీ యొక్క నీతిని సత్యని మీరు ప్రకటింప చాల తండ్రి దేవాయేసూ ప్రభా ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి దేవ రీతిగా ప్రభా ఎంతో మంది రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా వాళ్ళ కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం చేత నింపండి ప్రభ వారిని ఎంత కూడా ప్రభా నువ్వు గాలం వేసుకొని నొక్క సన్నిధికి లక్కరమని ప్రార్థిస్తాం తండ్రి దేవాసే ప్రభ మరి మీరే మాతో మాట్లాడండి ప్రభా పాట ద్వారా మీరు భయం అవుతుందండి మీరు మాతో మాట్లాడండి ప్రభా రాణి బిడ్డలు ఉంటే ప్రభ వారిని అందరినీ కూడా మీరు గాలమేసుకొని లక్కరమని ప్రార్థిస్తాం తండ్రి దేవ నీవే మాకు తోడే నడిపిస్తారని ప్రభా ఆదివంతం కూడా ప్రభా మీరే వాయిస్తారని ఏ చూక్రీస్తు నా మమ్మల్ని ప్రార్థిస్తాం తండ్రి aatma swarupa premaatma swarupa ramu male nivatinchuku ella vele lalalo ramu male nivatinchuku ella vele lalalo aatma swarupa premaatma swarupa Rammu malo niva sinchita kut illa ve la la lom. Rammu malo niva sinchita kut illa ve la la lom. Vigta vubinundi mammolevaneti. Vigta vubinundi mammolevaneti. నీరక్కముల నా పాపములన్నిటిని హల్లెలూయా కడుగమయ్యా నీరక్కముల నా పాపములన్నిటిని ఆత్మత్వ రూపే మాత్మక రూపం రమ్మమలో నివసిచుటకు ఎల్లవే లలల రమ్మలో నివతించుటకు ఇళ్ళ వేలలో వినాయి పార్వతం పల్లి దిగివోచిన దేవా వినాయి పార్వతం పల్లి దిగివోచిన దేవా ఈ దినమందు దిగివోచి మాట్లాడుము దేవా అల్లుయ ఈ teki vachi mat matladu deva atm swarupaa prema atm swarupaa ram maa lo nivasinchukatku yella vela lalo ram maa lo nivasinchukatku yella vela lalo padma stuti paloo మాట్లాడిన దేవా పద్మాసు దీపము మాట్లాడిన దేవా ఈ దినమందు మాట్లాడి నా దాహము తేచు మయా అల్లయ్య ఈ alau ramma mal nibatin chutaku yella lelelo vairudhaatrudha nimti mammulanu రిచే మయా హల్యాత్మావరముల నీ చేరిచేచు మయా ఆత్మస్వరూపా రమ్ములోవసించుటకు ఎల్లవే రమ్ములో నివసించుటకు ye llabe llalalo thank you sister praise la thank you apka praise la daka shalom sister praise la sister praise la sister is it vacuum charge is consistent chargeless sister ha Sachin pranand ji tension mat lena okay okay మాకు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మనము అందరికీ ప్రేజలు అర్థం అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్ని ప్రార్థన ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనిక రంగల్ దేవ పరిశుద్ధాత్మీ నాకు ప్రభావం అందరికీ ఈ సమయం ఇచ్చినందుకే మీకు లెక్కలేని వేలాది వందనాలు తుతులు స్తోత్రాలు చలిస్తున్నతండి మీ యొక్క నామం ప్రభాతం మీ మీ ఆత్మలో దీని పని మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభా అతన్ని మా ఆత్మ తెలిసి ప్రభావ మీకు జ్ఞానంతో మాతో మాట్లాడి ప్రభావ జీవితాన్ని నాకు మా అందరికీ దయచేమని ప్రార్థిస్తూ మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ వేస్తూ క్రిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఈరోజు వాక్యం ఏంటంటే నేను ఇది ఆల్రెడీ వాక్యం అందరికీ తెలుసు అనుకుంటున్నాను బట్ మళ్ళీ ఒకసారి నేను ఈ ఫిఫ్త్ చాప్టర్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను వాక్యాన్ని దేవునాతో మాట్లాడినాను సో ఎఫిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ లో మనకి ప్లీజ్ సిస్టర్ ఎవరన్నా ఒక్కసారి చదువుతారా క్యాత్ సిస్టర్ కావున మీరు కావున మీరు ప్రియులైనా పిల్లలవలే దేవుని పోలి నడుచుకుని ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే ఎఫిషియన్స్ పాలు రాస్తున్నాయి ఎఫిషియన్స్ కావున మీరు ప్రియులైనా పిల్లల దేవుని పోలి నడుచుకునుడి అంటే మనము మనము ప్రియుల వల్ల ప్రియులైన పిల్లల వల్ల ప్రియులైన పిల్లల వల్ల అంటే మనము ఇక్కడ దేవుని అందు భయభక్తులు కలిగి మనము దేవుని పోలి నడుచుకోవాలంట అంటే దేవుని మనతో ఏం మాట్లాడుతుంది మనం దేవుని అందు కలిగి దేవుని పోలి అంటే ఫాలోవర్స్ ఆఫ్ గాడ్ అనమాట ఇక్కడ ఇచ్చింది కదా బి ఈ దే ఫాలోవర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్ అయితే మనం ఎప్పుడైతే దేవునికి ప్రియులైమై ఉంటామో ప్రియులైన వారం అంటే దేవుని అందు కలిగి ఉన్నప్పుడు అనమాట నువ్వు నీకు దేవుడు అంటే ఇష్టం ఉంది కానీ ఆయన చెప్పిన ఆయన అంటే నీకు భయము భక్తి లేకపోతే నువ్వు దేవునికి ప్రియులైన పిల్లల ఉండలేము అనమాట సో క్రీస్తు మిమ్ము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను దేవునికి అర్వణముగా బలిగాను అర్పగించుకునేను క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే మనం పరిమళ వాసనని అందరు ఇష్టపడతాము మనం ఒకవేళ ఒక దుర్వాసనగా ఉంటే అంటే పరిమళ వాసనగా దేవుడు మనల్ని పెట్టాలని ఆశిస్తున్నమాట ఎక్కడ ఎవరైనా కూడా పరిమళ వాసనగా వాసనను చూస్తే చాలా మంది ఇష్టపడుతుంటారు అంటే దేవునికి పరిమళ వాసనగా ఇప్పుడు ఈ లోకమైన లోక సంబంధమైన పువ్వులను చూసుకుంటే ఆ వాసన కూడా మనం చాలా మంది ఈ మంచి మంచి స్కి కానీ ఇంకా దే ఏదైనా మంచి కార్యం తీసుకుంటప్పుడు కానీ వాళ్ళకు అదొక వాసనని పెడుతూ ఉంటారు అంటే దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాట క్రీస్తు మిమ్మును ప్రేమించగా మనల్ని అంటే దేవుడు నమ్ముకున్న పిల్లలను దేవుడు మనము రక్షించ రక్షించబడిన వారం వారం అనమాట మమ్మల్ని మనల్ని మనల్ని ఏమన్నా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకురకు తన్ను తాను మనము పరిమళ వాసనగా మనం ఉండడానికి దేవుడు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకునేను అసలు ఈ ఇలాంటి గొప్ప త్యాగం ఎవరు చేయలేము అనమాట మనం అయితే ఇక్కడ నేను నెక్స్ట్ ఆయన చూసుకుంటే మనము దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును మనం కూడా దేవుడు మన కొరకి ఎట్లాగైతే మనకి తన దానాన్ని అర్పించనుడు ఆయన ప్రేమ చేత అదే విధంగా మనము కూడా ప్రేమ కలిగి నడుచుకునుడు అని చెప్తున్నాం ప్రేమ కలిగి అంటే ఒక రోల్ మోడల్ లాగా మనము ఉండాలన్నమాట జీజస్ కి అంటే రోల్ మోడల్ ఆఫ్ క్రైస్ట్ లాగా మనం ఆయన పోలి నడుచుకోవాలన్నమాట ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిండో అదే ప్రేమను ఇతరుల మనము చూపించడానికి ప్రయత్నించాల యాజ్ అూమన్ బీయింగ్ మనకి కొన్ని కొన్ని సార్లు మనకి తెలియని వాళ్ళతో మనం ప్రేమ ఉండలేము కొన్ని కొన్ని సార్లు మనకి ఎవరు మా కోపం వచ్చినప్పుడు మాట్లాడలేము అలాంటి ప్రేమ చూపించలేము బట్ ఆయన దేవుడు చూడండి మనం ఆయన ఎంతో పరిశుద్ధులైనా మనం ఎంత పాపలమైన కూడా ప్రేమించి మన కొరకి ఆయనే మనం సువాసనగా ఉండుటకు ఆయన ఇష్టపడిన అందుకొరకు ఆయన ఏం చేసింది మనల్ని మనము మొత్తం వాడిపోయిన పువ్వులాగా మనం జీవం లేని ఉన్నప్పుడు ఆయన మనకొరకి ఆయన ఆయన ప్రాణాన్ని అప్పగించి మనకి ఎంతో కానీ ప్రేమ ఇచ్చిందనమాట మీలో జారత్వమే కాని ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి వీటి పేరైనా ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఇక్కడ మీలో అంటే మనలో ఎవరైనా కూడా మనలో ఏదైనా జాగత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత మనలో ఉండకుండా అన్క్లెండ్లీనెస్ అన్క్లెండ్లీనెస్ మనకి ఏమొస్తాయి ప్రతి ఒక్కటి ఏదైతే ఆత్మఫలాలు అయితే ఉన్నాయి తొమ్మిది ఆత్మఫలాలు అది కాకుండా మనం చేసే ప్రతి విధమైనది కూడా అన్క్లెన్లీనెస్ కునే వస్తుందనమాట ఇంకోటి లోభత్వమే కానీ వీటి పేరైనాను కూడా మనం ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది మనము ఒక్కసారి రక్షణ పొందిన తర్వాతకు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతకు మనకి ఎన్నోసార్లు మనం శోధంలో పడుతూ ఉంటాం అనమాట తెలియకుండా తెలిసి కూడా మనం పడుతూ ఉంటాం అనమాట కానీ మనలో ఇవన్నీ ఇప్పుడు జానత్వము అపవిత్రత లోభత్వమే కానీ ఇవి ఎట్లీస్ట్ ఈ పేర్లను కూడా మనం ఎత్తకూడదు అని దేవుడు మనకి చెప్తున్నమాట మీరు పరిశుద్ధులు అని చెప్పుకున్నారు కానీ వేసే పరిశుద్ధులైనప్పుడు మనము మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడినప్పుడు రక్షణ కలిగి రక్షణ మనం పొందినము మనము ఆ తప్పిపడి తప్పింపబడినము అయితే మనకు ఇది ఈ అట్లీస్ట్ ఈ వీటి పేరు కూడా అంటే ఇప్పుడు జారత్వమే ఇలాంటి పేరును కూడా మనం ఎత్తడానికి వీలేదనమాట అంటే అలాంటి జోలికి మనం పోవడానికి ఇంత కూడా వీలేదనమాట నోటితో ఏ విధమైన జాగ్రత్తమే కానీ అపవిత్రత కానీ చేయడానికి వీలేదు ఇది పరిశుద్ధులకు తగ్ పరిశుద్ధలకు తగిన అంటే ఇది మనం పరి పరిశుద్ధులు చేయడానికి అసలు వీలేదనమాట ఇప్పుడు నువ్వు అనుకుంటా పరిశుద్ధత నాకు నేను వాక్యం చదువుతున్నాను ప్రతిరోజు నేను నేను ఆన్లైన్ ప్రేయర్స్ అటెండ్ అవుతున్నాను పాటలు పాడుతూ ఉంటాను అయితే అందులో అది చూసుకొని నువ్వు పరిశుద్ధులుగా ఉన్నవని అనుకుంటే ఒకవేళ దేవుని కృష్ణ పని ఇంకేమైనా చేస్తుంటే నువ్వు పరిశుద్ధులుగా చెప్పబడలేవన్నమాట అప్పుడు ఇవన్నీ ఈ క్వాలిటీస్ మనలో ఉండొచ్చాం అందుకే అవి ఉండకుండా మనం చూసుకోవాలన్నమాట పరిశుద్ధులుగా ఉండడం అంటే అసలు ఇవైతే చాలా జాగ్రత్తగా మనలో ఉండకుండా చూసుకోవాలన్నమాట వీటి పేరైనా కూడా మనము ఎత్తకూడదు ఓకే కృతజ్ఞత వచనమే మీరు మీరు ఉచ్చరింపవలేను కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ కానీ మనం ప్రతి విధమైన మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు దేవుడు ఏమి చెప్తుంది మనకి మనం ఎప్పుడు కృతజ్ఞత కృతజ్ఞత వచనమే మనము పులకాలన్నమాట అంటే ప్రతి విధములా ఏలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనము దేవునికి థ్యాంక్ఫుల్ గానే ఉండాలన్నమాట ఇతరులకు కూడా మనము థ్యాంక్ఫుల్ గా ఇప్పుడు ఈమె వల్ల నాకు ఇలాంటి సిచువేషన్ వచ్చింది వాళ్ళ వల్ల మాకు ఇట్లా జరిగింది అండనికి లేదు ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క బట్టి దేవుడు అంటే కృతజ్ఞతలు దేవునికి మనం కృతజ్ఞత వచనమే మీరు చరింపవలేను మనము ఈ ఎప్పుడు కృతజ్ఞత కలిగే ఉండాలన్నమాట ఎప్పుడు చెప్పడానికి వీలేదు నాకు దేవుడి రోగం ఇచ్చి నో జ్వరం ఇచ్చి కూడా వీలలేదు అక్కడ మనం అవన్నీ ఉన్నప్పటికీ మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సి గ్రాటిట్యూడ్గా ఉండాలన్నమాట మనము కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను అంటే బూతులైన అంటే దేవునికి ఇష్టం మాటలు ఇలాంటి అవన్నీ దేవునికి అగేన్స్టమ్ అనమాట ఆ బూత్లైనా మనం ప్రతి కొన్ని కొన్ని సార్లు కొంతమంది నాకు ఇట్లా ఫ్లో వచ్చేసింది అలా వచ్చేసింది అని చెప్తుంటారు కానీ అలాంటి వర్డ్స్ కూడా మనము మాట్లాడడానికి వీల్లేదనమాట దేవుడు మనతో రోజు ఓకిన మాటలైనను ఓకిన మాటలు కొంతమంది నేను జోక్స్ అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను అని మాట్లాడటం లేదు హర్ట్ చేసే మాటలు సరిస్వక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో ఎప్పుడైతే నువ్వు పచ్చుదర్త పొందుకుని నువ్వు మొత్తం కొత్త ఒక కొత్త క్రియేషన్ గా మనం వచ్చిన తర్వాత మనకు ఇలాంటి జనానికి అస్సలు వీలేదనమాట దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఈరోజు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారి విగ్రహారాధికుడై యున్న యున్నలో లోభి అయినను యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను దేవుడు ఏం చెప్తుంది మనం వ్యభిచారి అయినను అంటే మీకు బాగా తెలుస్తుంది దేవునికి దేవునికి దేవుడు మన హృదయం లేకుండా ఆయనకి తప్ప ఇంకెవరికైనా మనము మనసులో పెట్టుకొని దేవుడు ఎక్కువ ప్రేమించినప్పుడు అది వ్యభిచారం కిందనే వస్తుంది అపవిత్రత అన్క్లెండ్నెస్ అంటే ప్రతివిధమైన అంటే నీ హృదయంలో నువ్వు నీకు తెలియకుండా నువ్వు తలను ద్వేషించినా కూడా కోపంగా చూసినా కూడా అవన్నీ కూడా అపవిత్రత కిందనే వస్తాయి అనమాట విగ్రహారధికుడు విగ్రహారాధన అంటే బొమ్మను పెట్టుకునే కాకుండా నీ మనసులో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఇతర విషయమై ఏ విషయమైనా ధ్యానించినా కూడా అది విగ్రహారధిక కిందనే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మూవీ చూస్తున్నావు మూవీ అంటే అది ఇష్టం నాకు దాంట్లో అది నచ్చింది అది చూసా అంటే అది ఒక విగ్రహారాధననే అది ఇంకోటి పొద్దున్న లేచిన చూసినా కూడా దేవునికి ఇష్టం లేని ఏది చూసినా కిందనే వస్తుంది అనమాట క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కా అయితే నువ్వు రక్షణ పొంది నువ్వు ఎన్నో ప్రార్థనలు చేసి ఎన్నో నువ్వు పరిశుద్ధార్థం పొందుకొని నువ్వు ఎన్ని చేసినా కూడా ఒకవేళ నీలో ఇలాంటి అపవిత్రత విగ్రహధన విభజన ఏదైనా ఉన్నాయోలా వాళ్ళ అస్సలు దేవుని దేవుని రాజ్యానికి హక్కుదారులు కానేరనమాట కానేకారనమాట అంటే ఇప్పుడు అయ్యిలాగా అనమాట చాలా మంది చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అనమాట మనలో మనకు తెలియకుండానే మనం యాజ్ అూమన్ బీయింగ్ మనం కూడా తెలియకుండా కొన్ని కొన్ని కొన్ని విషయాలలో సడన్ గా బస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియ సడన్ గా బస్ లో అయినా తెలియన్ పర దేశానికి వెళ్ళినప్పుడైనా తెలియని మాత్రమైనా కూడా అదే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా మనతో క్యాజువల్ గా ఉంటారు కదా నేను క్యాజువల్ గా నేసినా మీ సిస్టర్వే కదా నీ బ్రదర్వే కదా మీ మమ్మీ అనేటి మనము ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మనం వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం దేవునికి మాట తెలియకుండానే ఓకే చెప్పలేదు అది తీసుకోబడి కూడా మనం చేస్తుంటాం అది కూడా దేవునికి ఇష్టం కూడా అలాంటి వర్షం మనలో రావడానికి వీలేదనమాట దేవుడు చెప్ మనకి ఇవన్నీ చేస్తే మీరు అస్సలు నా రాజ్యానికి అస్సలు వారసులు కాదే కాదని చెప్పి ఇంట్లో మాట్లాడుతున్నారు దేవుడు ఇంకొకటి నెక్స్ట్ చూసుకుంటే వ్యర్థమైన మాటల ఎవడను మిమ్మను మోసపరచ నియకుడి వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మాటలు అంటే ఏంటి వ్యర్థమైన మాటలు మనకి ఏమొస్తే మనకి దేవునికి ఇష్టం లేని మాటలు దేవుని మీద విశ్వాసం లేని మాటల ద్వారా సాకులు నీకు అవసరం లేని మాటలను వినడము అలాంటి విషయాలు ఇతరతో మాట్లాడడం అంటే వ్యర్థమైన మాటలు అనమాట అది అలాంటి విషయాలు చాలా మంది మనకి విశ్వాసంలో దేవుని విశ్వాసం పడుకోవడానికి వాట్లాడడం వల్ల అది వ్యర్థమైన మాటలే అనమాట వ్యర్థమైన మాటల వలన ఎవడను మేము మోసపరిచ నియకుడి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట దేవుని మనతో ఫస్ట్ వాక్యంధరం మనతో ఏం మాట్లాడను అవి మా అవి విశ్వసిస్తూ మనం ఉండాలి వ్యర్థమైన మాటలు మనం ఎప్పుడైనా కూడా మన మన మనతో ఎవరైనా వ్యర్థమైన మాటలు మాడినప్పుడు కొంతమంది బాగా వింటా ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ ఏంది ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా ఒక ఇంకొక వర్డ్ యాడ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు కానీ మనం అంటే దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడద్దు దేవుని మీ మీద విశ్వాసం లేని మాటలు ఇప్పుడు అవిశ్వాసం కలిగించే మాటలు కానీ సాకులు కానీ నీకు అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు అనమాట కూడా మనము మాట్లాడనమాట ఎవరైనా మనకు వచ్చే కూడా మనం వినకూడదు ఇంకా ఎట్టి క్రియల దేవుని ఉగ్రత ఉగ్రత అంటే ఆయన కర్స్ మన మీదికి అలాంటి ఎవరైతే ఇలా చేస్తూ మనం భయం భక్తి లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మనం దేవుని భయభక్లు కలిగి ఉన్నప్పుడు ఆయనకు ప్రియులైన బిడ్డల్లాగా ఉంటామన్నమాట మనం ఎట్టి క్రియల వలన దేవుని ఎట్టి క్రియలు వ్యర్థమైన మాటలు కానీ ఇలాంటి ఇలాంటి మాటలు ఎవరైనా చెప్పి మిమ్మల్ని మోసపరచడం కానీ నీకు సమాన్ని నిర్ధార జరిగినప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంట ఇది ఉగ్రత దేవుని దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చు నువ్వు నువ్వు దేవుని అవిధేయతగా ఉంటావో ఉగ్రత అనేది మనకు ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ జనరేషన్స్ లో మనకి అప్పటికప్పుడు శిక్ష రావట్లేదు కాబట్టి అసలు దేవుడు మనకి కనిపించాడు కదా అన్ని సివిల్ అని కొని చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు అనమాట అంటే విధేయులుగా ఉండకుండా అవిధేయులై అవిధలే ఉంటారు ఒక పక్కన చెప్తూ ఉంటారు ఒక పక్కన విధేయతో చూపిస్తుంటారు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ దే బి సంథింగ్ అండ్ ఇన్ సైడ్ విల్ బీ సంథింగ్ అది దేవుడు చూస్తున్నాడు నిరుదయాన్ని నేను చూస్తూ ఉన్నానమాట అయితే నెక్స్ట్ బస్ చూసుకుంటే ఇక్కడ మనము గనుక మీరు అట్టి వారితో పాలివార యుండపుడి అలాంటి మనుషులతో అంటే ఆ మనుషులతోనే కాదు అలాంటి విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మనం మనకి మాట్లాడుతుంటారు వ్యర్థమైన మాట్లాడి మాట్లాడుతుంటే మనం ఏం చేయాలా వెళ్ళిపోవాలి లేదంటే నువ్వు శోధనలో పడుతావు నువ్వు కొన్ని కొన్నిసార్లు మనము పేషెన్స్ ఉండలే మనకు పేషెన్స్ మనకు ఉండాలి కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది మనం అదేస్తాం అనమాట అలాంటి విషయాలు చాలా జరుగుతాడు అందుకే దేవం కనుక మీరు అట్టి వారితో వారి వారి ఉండకూడదు అంటున్నమాట అలాంటి వాళ్ళతో మనం ఉంటే మనకు కూడా అలాంటి వర్డ్స్ వస్తాయనమాట అందుకే మనం వాళ్ళతో అసలు ఉండకూడదు అనమాట అదే అంటుంది బట్ బీ నాట్ ఈ దేర్ ఓకే పార్ట్ టేక్ పార్ట్ పార్ట్ కర్డ్స్ విత్ దెమ్ అనమాట అంటే ఏమంటుంది వాళ్ళతో మనం పాలివారై ఉండకూడి అంటుందనమాట మనం అనుకు కొన్ని మనము ఇప్పుడు రక్షణ పొంది సేవ చేసి ఇంకా ఎప్పుడు దేవుని కోసం మాట్లాడడానికి మన విశ్వాసం పంచుకోవడానికి మాట్లాడే మనము మనము మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా విశ్వాసం పెరుగుతుంటే దేవుని వాక్యం పంచుకుంటుంటాము మన సాక్ష్యం పంచుకుంటుంటాము ఏ విధమైన ఇంకా ఎన్ని అవర్స్ మనం ప్రార్థించాలనేది మనము మనకి అలాంటి ఆశలు కలుగుతాయి అన్నమాట ఒకవేళ నీవు వ్యర్థమైన వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే అలాంటి వారితో మనము పాలివారమై పానుక మీరు అట్టివార అట్టివారితో పావారి ఉండకూడదు అని మనకి దేవుడు చెప్తున్నాం మీరు పూర్వమాంధ చీకటే ఉంటుంది ప్రభువునందు వెలుగై ఉన్నారు దేవుడు మనతో ఏముంట మనం పూర్వ ముందు రక్షణ పొందక ముందు మనము మన అంతరము రక్షణ పొందక ఎలా ఉండేవారం అంటే చీకటి చీకటితో సంబంధం కలిగి చీకటి వారమే ఉన్నాం కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొంది ఉన్నామో అప్పుడు నుంచి మనం ఏమున్నాం వెలుగై ఉన్నాం వెలుగై ఉన్నాం ఇప్పుడు మనం దేవుడు మనల్ని వెలుగుగా పెట్టింది దేవుడు వెలుగు ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తుంటారు అనమాట వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము సత్యమును వాటిలో కనబడుతున్నది అయితే ఇప్పుడు కంచకండి పూర్వమందు మనం చీకటి చీకటి అయి ఇంటిమి అంటే ఇంటి అంటే మనం చెప్పినాను కదా ఇప్పుడు మనము ఫస్ట్ లక్షణ పొందక ముందు ఇప్పుడు విఆర్ ఇన్ ద డార్క్నెస్ విఆర్ విత్ డార్క్నెస్ బట్ ఆఫ్టర్ ఓకే ఆఫ్టర్ we accept jesus as our savior and tim and dev rakshana da, rakshana ganithinchinapudu manamu velugulo vacham anamata devu velugu manlo prakashistunnamata appudu mana velugu phalamu velugu phallam enti ante samasta vidhamulaina manchitanamu eprayithu velugulokostavu aa velugu elanti phalam galigindante samasta vidhamai idavulaina manchitanamu manchita manchitanam ante enti anni devulalo guptame unnavi avanni devulo aa manchitanu niti ante devude ఏసయాని మళ్ళీ నీతి అంటే కూడా సత్యం అని వాటిలో కనబడుతున్నది ఎప్పుడైతే నువ్వు వెలుగులో వచ్చినావో ఏసయా నీలో వచ్చిన నువ్వు అప్పుడు సమస్తము విధములైన మంచితనము మనలో ఉంటే నీతి ఈక్వల్ టు జీజస్ అంటే మంచితనము ఆయనే నీతి ఆయనే సత్యము వాటిలో కనబడుతున్నది ఇక్కడ మనము ఇక్కడ చూసుకున్న జాన్ చాప్టర్ లో జాన్ ఫోర్టీన్ సిక్స్ లో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా అండ్ ద వే ద్రూత్ అండ్ ద లైఫ్ అక్కడ వాక్యంలో ఉంది కదా జాన్ ఫోర్టీన్ సిక్స్ లో సత్యం అంటే ఆయనే కదా నీతి కూడా వేసేనాయి ఎప్పుడైతే రక్షణ పొందో మనం జ్ఞాపకం పెట్టుకోవాలా మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని అవుతాయి సో నేను వెలుగు ఫలం మళ్ళీ లేదా మనం ఎన్నో సార్లు కూడా పడిపోతుంటమాట మళ్ళీ చీకట్లు అసలు పోవడానికి వీలే అసలు ఒక్కసారి మనం వచ్చిన తర్వాత వెలుగుబలే మనము ఉండాలన్నమాట ఆ మంచితనము ఆ నీతి ఆ మనలో కనబడనివ్వాలన్నమాట కనుక ప్రభు ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు అయితే దేవునికి ఏది ప్రీతికరమైనదో అన్నది మనము ఆ దాని గురించి పరీక్షించుకు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట వెలుగు సంబంధాల వల్లే నడుచు కొన్ని వెలుగు సంబంధమైన సంబంధుల మనం ఎప్పుడు నడుచుకోవాలన్నమాట ప్రీతికరమైనది అంటే ప్రభుకి ఏదైతే ఇష్టమో దానికోసం జ్ఞానిస్తున్నాను నేను ఇలా చేస్తే దేవునికి ఇష్టం నేను ప్రేమగా ఉంటే నేను పేషెన్స్ గా ఉంటే ఐ విల్ డూ దాట్ వన్ ఐ విల్ ప్రాక్టీస్ దిస్ వన్ అని చెప్పేసి మనము అనుకున్నప్పుడు ఏమవుతామంటే ఆయన వెతికినట్లు అవుతాం అనమాట ఇంకా ఇంకా మనకి తెలిసిన ఈ బైబిల్లో మనకి ఎన్నో దగ్గర కూడా ఉందనమాట మనం దేవునికి వెతకాలని చెప్పేసి కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని మనం పరిచయంతూ ఉండాలన్నమాట ఆయనకి ఏది ఇష్టమో అన్నది మనం కొంతమంది పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ మనం కూడా పాటల ద్వారా కూడా పాటల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మనం ఉండే విధానాన్ని బట్టి మనకున్న మంచి దీవునికి ఇష్టమైన పనులే కానీ ఆయన గుణగణాలు కలిగి ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనమాట అప్పుడే మనం వెలుగులో ఆయన వెలుగులో మనం ఆయన వెలుగు సంబంధంలో మనము ఉంటాం అనమాట నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి ఉండక వాటిని ఖండించుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో అంటే ఇప్పుడు వెలుగు అనేది ఒక మంచి ఫలము నిష్ఫలమైన అంధకారం అంటే అంధకారం అంటే మళ్ళీ కూడా డార్క్నెస్ చీకటి అనమాట అంధకర చీ క్రియలలో అంటే చాలా మంది అంధకారంలో కూడా మనము సీక్రెట్ కూడా తీడు పనులు చేయడానికి సీక్రెట్ గా చేయడానికి కూడా అసలు వీలేదనమాట నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారై ఉండక వాటిని ఖండించండి ఇంగ్లీష్ లో చూసుకుంటే మనకి క్లియర్ గా అనిపిస్తుంటది అండ్ హ్యావ్ నో ఫెలోషిప్ విత్ ది అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ బట్ రాదర్ రిప్రూవ్ దెమ్ వాటిని మనం ఏంటి ఖండించాలన్నమాట అలాంటి అలాంటి అంధకరమ మనం ఎప్పుడు కూడా పాలువారం కాకూడదు అనమాట ఎలాంటి లో కూడా మనము ఏలైనాగా అట్టి క్రియలు చేయువారు ఒకవేళ అంధకారం సంబంధమై కలిగి ఉన్నప్పుడు ఏమైతే అట్టి క్రియలు చేయి రహస్యమందు జరిగించు పనులను కూర్చి మాట మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంది ఫర్ ఇట్ ఈస్ అ షేమ్ ఈవెన్ టు స్పీక్ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డన్ ఆఫ్ దెమ్ ఇన్ సీక్రెట్స్ అంటే ఇవి ఇలాంటి పనులు సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి కూడా వీళ్ళే అనమాట చాలా మంది ఇప్పుడు అంటే మన హృదయంలో సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి కూడా వీలేదనమాట సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిను సమస్తమును ఖండించంటే ఇక్కడ బట్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ రిప్లూడ్ ఆర్ మేడ్ మేనిఫెస్ట్ బై ద లైట్ ఏదైతే సమస్తమునంటే నువ్వు ఏ చేయాలనుకుంటున్నావు అది అది సమస్తమును ఖండించబడి వెలుగు చేత అంటే వెలుగు మంచి క్రియలు అనమాట దేవుని క్రియలు అనమాట వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అవి వెలుగు చేత ప్రతి నువ్వు ఏదైనా చేస్తే కూడా మనం వెలుగులో ఉంటే ప్రత్యక్షంగా చూపించబడతారు నో నీ టు డూ ఎనీథింగ్ ఇన్ ద సీక్రెట్ అనమాట ప్రత్యక్షపరచబడు ఏది అది ఏదో అది వెలుగు వెలుగే కదా ఇప్పుడు దేవుడు మనకి ప్రతిది కూడా మనకి ఆయనే మనకు మనకి చెప్పి ప్రతి విషయమైన మనకి బయలుపరుస్తూ ఉంటాడు అనమాట దేవుడు మనకి అందుచేత నిద్రించు నీవు మేల్కొని మృత్తులలో నుండి లెమ్ము అందుచేత మనము నిద్రించుచున్న నీవు అంటే ఎవరైతే అందక సంబంధంలో ఉండి ఇది తెలియక ఎవరైతే ఇంతమంది అయితే ఉన్నారో వాళ్ళని దేవుడు దేవుడు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించు ని ఆయన చెప్పుతున్నాడు ఆయనే ఆయన ఒక వెలుగు ఆయన మనం మన మీద ప్రకాశించుతున్నాడు ఆయన ప్రకాశించినప్పుడు మనం వెలుగే ఉన్నప్పుడు మనం వెలుగు ఇవ్వాల్సింది ఇతరులకు మన మనం మన మాటల ద్వారా మన క్రియల ద్వారా ప్రతివిధమైన ఏ విషయమైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎన్ని ఆస్పెక్ట్ మనము దేవునికి మనం దేవుని ప్రకాశించ దేవుని మనం ప్రకాశించినప్పుడు అది ఇతరులకు కూడా మనము చూపించాలన్నమాట ఓకే దినంలో చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఇది దినములు చెడ్డవి కనుక అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం కదా ప్రతిరోజు కొత్త దినమే మనకి ప్రతిరోజు మంచి దినమే అని అనుకుంటాం కానీ ఇక్కడ దినములు చెడ్డవి కనుక అంటున్నారు వాక్యంలో ఇక్కడ పాలు రాస్తున్న దినములు చెడ్డవి కనుక అంటే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ దినములు ఎందుకంటే అంత దినములు కదా ఇవి అంత దినములు కాబట్టి దేవుడి మాట అంత దినములు ఇవి అందుకని దినములు చెడ్డవి కనుక అంటే ఈ రోజులు ఇప్పుడు చెడ్డవి కనుక మీరు సమయంను పోనీయక సమయంను ఎట్టి విషయం ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట సద్వినియోగం అంటే యూటిలైజ్ ఎలా చేసుకోవాలంటే మనము ఎక్కడ కూడా ఒక మినిట్ అయినా కూడా సెకండ్ అయినా మిస్ అవ్వకుండా మనము యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తూ ఉంటే రోజులు మీకు మనం కూడా గ్రహించూ ఉంటాం కదా మనము ప్రాధాన్య చేస్తూ వర్క్ చేస్తూ చూస్తూ చూస్తూ టైం ఆకుతూనే ఉంటది సాటర్డే టుమారో సండే అగైన్ మనం చూసే లోప మళ్ళీ సండే వచ్చేసిందంటే దినములు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అంటే మనకి సమయం లేదు ఇంకా ఇస్ నో టైం టు వెయిట్ అందుకనే దినములు చెడ్డవి కనుక అంటే అంత క్రియ అంత దినములు ఇవి ఇప్పుడు సమయం అస్సలు బాలేదు అంటే సమయం చాలా త్వరగా వెళ్ళిపోతుంది ఆ సమయం నువ్వు పోనేకుండా సద్వినియోగం చేసుకోవాలన్నమాట ఇప్పుడు నువ్వు ఇన్ని అప్పుడులో చాలా టైం నీకు ఆరాధించిన ఆరాధించ ఇప్పుడు మనం సమయం ఎంత ఎంత ఆరాధన చేసుకోమో టైం దాని కరుక్కోవట్లేదు అంటే మనము సమయం చాలా సద్వినియోగం చేసుకోవాలన్నమాట అంటే ఒక ఒక పక్కన వర్క్ చేసుకున్నా కూడా ఆయనలోనే మనము సమయం దేవునికి ఇచ్చేలాగా చూడాలన్నమాట అంటే మన పనిలో కూడా ఆయన ఆరాధించాల అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు చాలా మంది మనం దేవుని ఆమ్కున్నాము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే అజ్ఞానుల వల్ల ఉంటుంటాం ఎప్పుడు సమయంలో సరిగ్గా సద్వినియోగం చేసుకున్నప్పుడు అజ్ఞానాల వల్లే అంటారు అనమాట దాన్ని కూడా మనం అజ్ఞానంలో ఎట్లా ఉంటారంటే సమయం అంతా ఉదాహాస్తూ ఉంటారు అనమాట అయితే మనము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని అంత మనం ఎదిగినాం డీప్ గా మనము అంత అయితే మనము అజ్ఞానగా ఉండడానికి వీల్లేదు దేవునికి అది కూడా ఇష్టం ఉండదు దేవునికి మనం ఎట్లా ఉండాలని ఉంటే దేవునికి మనము ఆయన భయభతులు కలిగి మనము జ్ఞానం పొందుకొని ఉండాలని దేవుని ఎంతో ఆశపడుతున్నాను మనం బలపడ్ల అందుకనే మనం ఆ జ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకోనుడు అని చెప్తున్నాడు దేవుని మనతో జ్ఞానం కలిగి సమయం ఎలా తొందర వెళ్ళిపోతుందో గ్రహించుకొని సద్వినియోగం చేసుకోవడం ప్రయత్నించమని దేవుని మనతో చెప్తున్న ఈరోజు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అయితే ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి అయితే ఈ ఇప్పుడు సమయం పూర్ణ దేవుని చిత్తం ఏముందో తెలుసుకొని ఆ చిత్త ప్రకారం చేయడానికి మనము ప్రయత్నించాలన్నమాట కొన్ని కొన్నిసార్లు దేవుని చిత్తం లేని మనము మనకి అవసరమైన తీసుకుంటాం బట్ వీ విల్ నెవర్ సీ దట్ ఇట్ ఇస్ గాడ్ విల్ ఆర్ నాట్ అప్పుడు మనకి ఆన్సర్ అన్నప్పుడు కూడా నేను ఇది చేయాలనుకుంటున్నా జరిగిందని మనం అనుకుంటాం అదే మరి అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది సమయం వృద్ధా చేసుకుంటున్నాం సద్వినియోగం చేసుకోకుండా అయితే ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని అని దేవుడు మనతో మాట్లాడుతున్నది దేవుని చిత్తం ఏం తెలుసుకుని దాని ప్రకారం ఆయన ప్రణాళిక మన ఏముందో తెలుసుకొని మాక్సిమం మనం అదే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట అది తెలవాలంటే దేవుని చిత్తం ఎవి తెలవాలంటే నువ్వు ఆయన కలిగి ఉండాలి సమయం ఆయనతో సమయం గడపాలి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు ప్రార్థన ఉన్నప్పుడే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోగలుగుతావు అప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాను లేదంటే మనకు తెలియకుండా మన సొంత జ్ఞానంతో మనము ఎవరో చెప్పిన మాటలు విని చాలా సమయం వృధా చేసేసుకుంటాం మనం ఇంకా వేరే దేవుని చిత్తం తెలుసుకున్న లోపు ఆ లోపు టైం అయిపోతుంది సో అది మనం సమయం పోతే మళ్ళీ రాదండి ముందే మనతో మాట్లాడడం దేవుడు సమయానికి ప్రతిదీ ఎలా సృష్టించినో ఎలా టైం టు టైం ఎవ్రీథింగ్ వాట్ హవ్ హియాస్ డన్ అది మనం ఫస్ట్ గ్రహించుకోవాలి పంచాలంటే దేవుడు మనకి మనకి దేవుడు ఫాలో అయ్యిండు మనకి కూడా చెప్పాను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిట్టం ఏమిటి సమయం సమయాన్ని పోనీయకుండా సమయం సద్వినం చేసుకుంటూ మనకి చా ఎక్కువ టైం లేదు మనం అనుకుంటాము నేను నేను ఇప్పుడు ఈ వాక్యం అనుకుంటాను ఆఫ్టర్ దట్ కొంచెం సేపక మళ్ళీ ధ్యానిస్తానని చెప్పి అనుకుంటా ఉంటాం అదే దేవుడు మనతో మాట్లాడు అలా ఉన్నప్పుడు ఏమవుతామంటే మనము అవివేకులుగా సమయాన్ని నిదా చేసినప్పుడు అవివేకులుగా అన్నబడతాం మరియు మద్యముతో మత్తులే ఉండకూడి మద్యంలో మద్యంతో మత్తులే ఉండకూడదు అంటే మద్యం ఇక్కడ మనము ఇక్కడ ఇప్పుడు లోకరీతిగా చూసుకుంటే వాయిందని కూడా మనము అనుకుంటాం అనమాట అంటే మరియు మధ్యములో మత్తులై ఉండకూడదు అంటే లోక సంబంధమైన పనులలో మనము మత్తులై ఉండకుండా లోక సంబంధమైన పనులంటే లోకం వాటి మీద నేను ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి ఏం పెట్టుకోవాలి ఇప్పుడు రేపటి ది అట్లా అనుకుంటూ ఉంటాం అంటే అది మద్యముతో మత్తులై ఉండుట ఆ విధంగానే వస్తుందట అంటే మరియు మద్యముతో మత్తులై అంటే ఇది ఇవన్నీ దాంతో పోల్చున్నామట మనం ఎప్పుడైతే లోకంలో డీప్ గా మన సొంత పనులకి మనము నేను ఈరోజు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి టుమో ఐ విల్ డూ దీస్ అవన్నీ అనుకుంటా ఉంటాం కదా అంటే దానిలో మత్తులే ఉన్నాం అనమాట మనము వాటిలో ఉంటాం అట్లా ఉండకుండా ఉండాలని మనం చెప్తున్నామట దేవుడు దానిలో దుర దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై నుండి నువ్వు ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిలో నువ్వు కలిగి ఉంటావు ఆ పనుల్లోనే ఉండిపోతావు అది ఎలా ఉంటుందంటే దుర్వ్యాపారము కలదు అందులో దుర్వ్యాపారం అంటే ఆ బిజినెస్ అయిపోతాయి మనకి అలాంటి లోకంలో ఉన్న బిజినెస్ అయిపోతుంది అయితే ఆత్మ పూర్ణులయ్యి ఉండేవి ఆత్మలో పరిపూర్ణం కలిగి ఉండనమాట ఆత్మలో పరిపూర్ణత లేకుండా హాస్నాలెడ్జ్ కలిగి హాస్నాలెజ్ వెరీ డేంజరస్ కదా ఏ విషయమైనా కూడా ఇంకా దీవునం అంటే ఆత్మ ఆత్మ పూర్ణులే ఆత్మలో మనము పూర్ణమై పూర్ణులే ఉండాలన్నమాట మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్నెస్ ఒకరోజు ఆత్మం అందుకు నెక్స్ట్ ఆత్మ ఇంకోటి ఉంటే మనకి ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ కంప్లీట్ అయితే పూర్ణులే ఉండలేమనమాట మనం అందుకే ఆత్మ పూర్ణమే మనం ఆత్మత్వం కలిగి ఆత్మ సంబంధులమే మనము ఉండాలని దేవుని మనతో మాట ఒకరినికొకడు కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఇప్పుడు ఒకరిని ఒక్కొక్కరు అంటే మన స్నేహితులే కానీ మన ఇంటి వాళ్ళే కానీ మన బయట వాళ్ళే కానీ ఎవరైనా విడము కాబట్టి మనం ప్రతి ఒక్కరిని మనం ఆత్మంగానే చూస్తూ ఉంటాం సో అందరినీతోనూ మనం ఎట్లా కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు ఇప్పుడు మనం మనం అందరం అక్షల పొందిన మనం కాబట్టి మనం ఒక్కరికొక ఎట్లా ఎట్లా మనం మాట్లాడుకోవాలన్నమాట ఒకరినికొకీర్తలతోనూ అంటే పాటలతోను సంగీతంలో కూడా పాటలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకున్నాలన్నమాట ఒకరొకరు మనము ఈ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుడి మన హృదయంలో ప్రభుని కూర్చి పాడుచు కీర్తించుకుంటూ మన హృదయంలో ఉంటే నార్మల్ గా నువ్వు ఏదో పాట పాడేస్తున్నావు మంచిది ఆగమస్తుంది కదా అన్ని కాకుండా క్షూన్ బాగుంది కదా అని హృదయంలో నీ హృదయం అందుకే దేవుడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో మనము పూర్ణ శరీరంతో నువ్వు దేవున్ని ఆదరించమని చెప్తుంది ప్రభుని కూర్చి ఎప్పుడు మనం కీర్తిస్తూ మన ప్రభుని వేసుకు సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుచు అంటే మన దేవునికి సమస్తం గురించి సమస్తంలో తండ్రి దేవుడు మన వేసే ఎల్లప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తుండాలన్నమాట ఎల్లప్పుడంటే ప్రతి దినము ప్రతి క్షణం మనము మనకు ప్రతి విషయమైన సమయంలో ఎలాంటి సమయం కూడా మనం కృతజ్ఞతగా థ్యాంక్స్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలన్నమాట కొంతమంది అనుకుంటాం కదా ఇప్పుడు తెలియని వారైతే నేనేమని నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నేను నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఏమైనా చెప్పాలి ఏమని సాక్ష్యం చెప్పాలనుకుంటాం అయినప్పటికీ నువ్వు ఆ విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట మనము మనం మనం బైబిల్లో ఎంతో మంది ఎంతో మంది సేవకులను చూస్తు ఎంతో మందిని దేవుని డిసైపుల్స్ చూస్తున్నాం యోగుని చూస్తున్నాము దావిని చూస్తున్నాం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఎంతో కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉన్నారు వాళ్ళప్పుడు సమస్యలు వచ్చినాయి నేనైతే కొన్ని కొన్ని వర్సు చదివినప్పుడు వాళ్ళ ఎంతో భయంకరమైన శ్రమలు వాళ్ళు ఆ శ్రమలు చూస్తే మనం ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో మనకి ఎంత కూడా చీమంత కూడా కాదు అసలు నాకు తెలిసైతే వాళ్ళ అలాంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు అయినప్పటికీ కృతజ్ఞతలు చెల్లించింది వాళ్ళు క్రీస్తున్నది భయముతో ఒకరికొకడు లోబడి ఉండు చూడండి మనము ఒక్కనికొకరు లోబడి ఉండాలన్నమాట దేవుని భయం భక్తి కలిగి ఒక్కరికొకరు కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తాం మన సీనియర్స్ కి మనం రెస్పెక్ట్ చేస్తాం మన జూనియర్స్ కి మనము రెస్పెక్ట్ చేయం అంటే వాళ్ళే వచ్చి మనం రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళే పలకరించాలి అలా కలిగి ఉంటాం అంటే అలా ఉన్నప్పుడు దేవుని భయం నీలో లేనట్టే దేవుని భయం నీలో ఉంటే క్రీస్తునందులు భక్తి కలిగి ఒకరిని లోబడి ఉండరు ప్రతి ఒక్క విషయానికి లోబడి ఉండాలన్నమాట లేదు నేను పెద్దదాన్ని నేను చెప్తేనే నువ్వు వినాలి ఏదైనా చిన్న చిన్న వాళ్ళ దాన్ని లేదు ఇక్కడ మనం మనం ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక రక్షణ పొందిన తర్వాత సైట్ ఆఫ్ గాడ్ అక్కడ అయితే క్రీస్తున్న భయంతో ఒకరికొకడు లోబడి యుడు అని దేవుడు మనకి చెప్తున్నమాట అంటే ప్రతి ఒక్క మనం మనము మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ అంటే మన ఆత్మీయ సంబంధమైన ఫ్యామిలీలో అయినప్పటికీ మన ఫ్యామిలీలో అయినా కూడా ఓకే ఇది సో మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ కావున మీరు ప్రియులైవలే దేవుని పోయి నడుచి ఇది ఉంది కదా ఫస్ట్ వయసు అక్కడ నుంచి చూసుకుంటే మనకు సార్ నేను మనం దేవునికి ప్రియులై ఎప్పుడే ఉంటాము దేవుని అందు భాయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనకు ప్రియులమై ఉంటాం అనమాట దేవుని పోయి నడుచుకోవడం మనం ఎప్పుడు ఉంటాం ఆయన అంటే ఆయన సేవకులాగా ఆయన ఇప్పుడు డిసైపుస్ వెళ్ళాను సేమ్ మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మనలో ఫార్నికేషన్ కానీ అన్క్లెన్లీనెస్ కానీ కోవిడ్నెస్ కానీ ఇవన్నీ మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి అస్సలు హక్కు ధరలము తానేరము సో మనము ఇవన్నీ మనలో ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నిద్దాం మనలో ఆల్మోస్ట్ ఆల్ మనము వీటన్నిటికీ దూరమే ఉన్నాము బట్ నేనేమంటున్నానంటే కొన్ని కొన్ని సార్లు ఉపయోగించుకోవడము మనము పేషెన్స్ గా ఉండకపోవడం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులే అవి మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన దాకా ప్రార్థన చేసి ముగించుకుందాము ప్రార్థన స్థితిస్తూ పరిశుద్ధాత్మ దేవ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వంద చల్లిస్తున్న నా తండ్రి ఏసీఆప్రభ ఈ వాక్యాన్ని వరంతులకు ఫలించడానికి సామాగ్రించిన తండ్రి ప్రభాతని మరి మీ వాక్యం లోపడి ప్రభావి అందరి భయబాక్కి కలిగి జీవించటం మా అందరికీ ప్రభావి యొక్క కృపను దయచేసి ప్రభావని కల్గ్ని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి క్రీస్తు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మరి సమస్తలకు సదాకాలం తోడైండి నడిపించుగాక ఆమె